ఇది సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి మాత్రమే ఈ మనస్సు యొక్క ప్రపంచం యొక్క క్రమాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం కనుక ఆ మాట మరిచిపోకుండా తక్కిన ఆలోచనలు చేయి ఇక్కడ నీకు ఒక ఉపాయం చెప్పాలనుకుంటున్నా నేను దీని గురించి మనస్సు యొక్క స్వాధీనాన్ని గురించి ఇందాక అడిగావు ఆ తర్వాత చెబుతానన్నా విశేషంగా చెప్పబోతున్నా కానీ ఒక సూత్రప్రదమైన మాట చెబుతా మనస్సును నియమించేది ఎలాగానే దగ్గర ఈ మనస్సు ఎవరి నుంచి పుట్టింది దీని స్వరూపం ఏమిటి అని ఇలాంటి గొడవల్లో నువ్వు ఎక్కువగా పడబోకు మనస్సును పరమాత్మ మీద లగ్నం చెయ్యి సూత్రం ఏమిటంటే సంయోజితం పరేచి శుద్ధం నిర్వాసనం భవత్ తు కల్పనా శూన్యం ఆత్మానం యాతి రాఘవా అన్నాడు ఇది చాలా సాధకులకు అవసరమైనటువంటి సూత్రం మంచి పట్టుగా చెబుతున్నాడు వశిష్ఠ మహర్షి సంయోజితం పరే చిత్తం చిత్తం అనే పరే పరమాత్మ ఎందు సంయోజితంచేత్తు సంయోజన చేయబడినది అయినట్లయితే అది శుద్ధం పరిశుద్ధమైనది నిర్వాసనం వాసనలు లేనట్టిదీ భవేత్ అగును తస్తు అలా అవటం వల్ల కల్పనాశూన్యం ప్రపంచమనేటువంటి లేనిపోని కల్పనలు లేకుండా పోతాయి ఆ కల్పన లేనటువంటి అబద్ధ కల్పనలు లేనటువంటి ఆత్మానం పరమాత్మను యాతి పొందుతుంది రాఘవా ఓ రామా అంటున్నాడు వశిష్ఠుడు మనస్సును పరమాత్మ లగ్నం చేస్తే ఆ మనస్సు పరిశుద్ధమవుతుంది అంటున్నాడు ఇక్కడ ఈ విషయం బాగా స్పష్టంగా అర్థం కావడం కోసం ఒక నవీన శ్లోకం కూడా అనుసంధానం చేసుకుంటే బాగుంటుంది తవ చిత్తస్వభావయం ఎత్రత్మత ప్రజ్చిత నిత్యం సంయోజ్యం ం ము అన్నారు జనార్దనానంద సరస్వతి స్వామి వారు చెప్పిన శ్లోకం ఇది వారు ఏమంటున్నారంటే మనస్సుకి ఒక స్వభావం ఉంది ప్రపంచంలో ప్రతి పదార్థానికి ఒక స్వభావం ఉంటుంది కదా అలాగే మనస్సు ఒక స్వభావం ఉంది అదేమిటంటే ఎత్ర లగ్నం తదాత్మతాం వ్రజసి దేని మీద ఈ మనస్సును లగ్నం చేస్తే మనస్సు ఆ స్వరూపాన్ని పొందుతుంది అది మనస్సు యొక్క లక్షణం కనుక ఈ మనస్సును తీసుకెళ్ళి ఏం చేయాలి పరమాత్మ మీద లగ్నం చేయాలి అప్పుడేం జరుగుతుంది చిత్త ఆ చిత్ పదార్థం మీద పరమాత్మ మీద లగ్నం చేసినట్టయితే అది చిత్స్వరూపాన్ని పొందుతుంది ఆ మనస్సు పరిశుద్ధమైపోతుంది ఎందుకు పరిశుద్ధం అవుతుంది దానిలోపల ఉండే వాసనలన్నీ కూడా తొలగిపోతాయి వాసనలన్నీ కూడా తొలగిపోతాయి వాసనలు అంటే సంస్కరాలు అవి పోతే ఇక నిష్ప్రపంచమైనటువంటి పరబ్రహ్మను దర్శించగలుగుతుంది ఎందుకని ప్రపంచ కల్పనలు ఏవి కూడా దానికి ఉండవు ఈ కల్పన లేవి గనక లేకపోయినట్లయితే అది స్వస్వరూపమైనటువంటి శుద్ధ చైతన్య స్థితిలో ఉండిపోతుందయ్యా అంటున్నాడు వశిష్ఠ మహర్షి దాని మీద చర్చ చేస్తూ వశిష్ట మహర్షి మనస్సు చేతనము అని చెప్పడానికి వీల్లేదు జడము చెప్పడానికి వీల్లేదయ్యా అది జడా జడము చిదచిద్భిన్నము రెండూ కాదు దాని యొక్క స్వరూపం అని చక్కగా నిరూపించాడు నిరూపించే చివరికి ఏమి తేల్చాడంటే ఈ మనస్సు యొక్క తత్వాన్ని గురించి మనస్సు యొక్క ఉత్పత్తిని గురించి మనం ఇంత చర్చ ఎందుకు చేస్తున్నామయ్యా అంటే ఈ మనస్సు అనేది భ్రాంతి మాత్రమే అని నిరూపించడానికే ఇదంతా చేస్తున్నామయ్యా రామా ఆ విషయాన్ని మనస్సులో మర్చిపోకుండా అట్టి ఈ చర్చంతా నువ్వు మళ్ళీ మనస్సులో మననం చేసుకో అన్నాడు ఈ మాట ఇప్పుడు ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే వశిష్ఠుడు అంటున్నాడు రామా ఇందాక నువ్వు ప్రశ్న అడిగావు మనస్సుని జయించేదిలాగాని దాని ఉపాయాలు తర్వాత చెబుతాన ఇప్పటికీ తర్వాతే చెబుతా కానీ ఒక ముఖ్య ఉపాయం ఇక్కడ ప్రస్తావన చెయ్యాలి ఏమిటంటే ఈ మనస్సు ఎవరి నుంచి పుట్టింది దీని స్వరూపం ఏమిటి ఇలాంటి గొడవల్లోకి ఎక్కువగా వెళ్ళబోకు మనస్సును జయించాలని కనుక నీకున్నట్టయితే ఈ మనస్సును పరమాత్మ మీద లక్నంచేయి సంయోజితం పరే చిత్తం శుద్ధం నిర్వాసనం భవేత్ తతస్థు కల్పనా శూన్యం ఆత్మానం యాతి రాఘవా అన్నాడు మనస్సు నువ్వేం చేయాలి ఇది ఎక్కడి నుంచి పుట్టింది దీని యొక్క తత్వం ఏంటి అనేటువంటి ఆలోచనను పక్కకు తప్పించేసి దీన్ని పరమాత్మ మీద లగ్నం చేయాలి అలా చేస్తే ఏమవుతుంది ప్రయోజనం అంటే ఆ మనస్సు పరిశుద్ధమైపోతుంది పరిశుద్ధం అంటే ఏమిటి దాని లోపల ఉన్నటువంటి వాసనలన్నీ కూడా తొలగిపోతాయి వాసనలు పోతే అది ఇక ఈ ప్రపంచం అనేటువంటి కల్పనలను చేయ జాలదు ఈ కల్పనలు లేకపోతే అది స్వస్వరూపమైనటువంటి శుద్ధ చైతన్యంగానే ఉండిపోతుంది ఇది దీంట్లో ఉండే అన్నాడు ఇది ఎలా కుదురుతుంది వాసనలు ఉన్నాయి మీరేమో మనస్సును తీసుకెళ్ళి పరబ్రహ్మ మీద లగ్నం చేయమంటున్నారు లగ్నం చేస్తే వాసనలు ఎలా పోతాయి అనే ప్రశ్నని ఇక్కడ వశిష్ఠ మహర్షి కొంచెం గూఢంగా నట్టి పెట్టాడు ఈ విషయంలో మా గురుదేవులైనటువంటి జనార్దనానంద సరస్వతి స్వామి వారు ఒక చక్కని శ్లోకం చెప్పారు ఇక్కడ ఆయన ఏమన్నారంటే ప్రతి వస్తువుకి ఒక స్వభావం ఉంటుంది భూమికి ఒక స్వభావం జలానికి ఒక స్వభావం ఆకాశానికి ఒక స్వభావం అలా ప్రతి వస్తువుకి ఒక స్వభావం ఉంది కదండి అలాగే మనస్సుకి ఒక స్వభావం ఉంది ఏమిటి తవ చిత్త స్వభావోయం ఎత్ర సక్తం తదాత్మతాం వ్రజసి మనస్సు యొక్క స్వభావం ఏంటంటే ఆ మనస్సు దే మీద లగ్నం దాని రూపంగానే అది మారిపోతుంది తదాత్మతాం రజసి మనస్సును సంబోధించి చెబుతున్నారు ఓ మనస్సా నీ యొక్క స్వభావం ఏమిటంటే తప స్వభావ ఏమిటి స్వభావం ఎత్ర సక్తం తదాత్మతాం రజసి దేని లగ్నమయ్యావో ఆ స్వరూపాన్ని నువ్వు పొందుతావు అంచేది ఏం చేయాలి నువ్వు అంతకుముందు వాసనల వల్ల ఆయా విషయాల మీద లగ్నం అవుతున్నావు ఇప్పుడు వివేకం చేత ఏం చేయాలి నిన్ను తీసుకెళ్ళి పరబ్రహ్మ మీద లగ్నం చేయాలి చేస్తే చిత్తవు నిన్ను సంయోజనం చేయాలి అంటే చిత్ పదార్థం సంయోజనం చేయాలి చేస్తే ఏం జరుగుతున్నప్పుడు అప్పుడు నువ్వు పూర్తిగా చిత్స్వరూపాన్ని పొందుతావు వ్రజశ్చిత్చితవు నిత్యం సంయోజ్యం త్వం మోక్షుణ అన్నారు కనుక ముముక్షు గనక ఎవడన్నా ఉన్నట్టయితే వాడు ఏం చెయ్యాలంటే ఈ మనస్సును తీసుకెళ్లి అచిత్ పదార్థం లగ్నం చేయాలి చేస్తే మనస్సు చిత్ స్వరూపాన్ని పొందుతుంది ఎప్పుడైతే చిత్ స్వరూపాన్ని పొందిందో అది పరిశుద్ధం అవుతుంది ఈ మాటే వశిష్ఠుడు చెబుతున్నాడు పరిశుద్ధం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు పూర్తిగా ఏ రూపంగా ఉంటుంది అచ్చమైనటువంటి పరిశుద్ధ చిత్ స్వరూపంగా ఉంటుంది ఇది దీని యొక్క ప్రక్రియ కనుక రామా నువ్వు మనస్సును తీసుకెళ్లి చిత్తు లగ్నం చేయి ఈ చనాచర ప్రపంచమే కాదు ఈ బంధమోక్షాలు అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనసు మీదే ఆధారపడి ఉంది ఈ విషయం నువ్వు బాగా అర్థం చేసుకుంటే గానీ మనస్సుని జయిద్దామని నువ్వే ఆలోచన చేస్తున్నావో ఆ ఆలోచన పూర్తిగా విజయవంతం కాదు అందుకోసం ప్రపంచ వ్యవహారం బంధమోక్ష వ్యవస్థ కూడా మనస్సు మీదే ఆధారపడి ఉంది అని నిరూపించేందుకోసం నీకు చక్కని కథ చెబుతాను దాని పేరు చిత్తోపాఖ్యా చిన్న కథే కానీ అందంగా ఉంటుంది జాగ్రత్తగా విను ఏమిటంటే కథ ఏమిటంటే ఒకసారి నేను ఒకచోట గెడుతున్నా దారిలో ఒకచోట ఒక పెద్ద అడవి కనిపించింది అది మైళ్లకు మైళ్ళు విశాలంగా ఉంది అయినా చూస్తుంటే అణువంత చిన్నదిగా కనిపిస్తుంది దాంట్లో క్లోర జంతువులు అనేవి కూడా లేనే లేవు అయినా అది అతి భయంకరంగా ఉంది చూడటానికే భయం అటువంటి ఆ వింత అడవిలో ఒక వింత మనిషి ఉన్నాడు ఏమిటయ్యా వింత అంటే వాడికి వెయ్యి చేతులు కళ్ళు వాడి ఆకారమే భయంకరం అటువంటి వింత మనిషి అక్కడ ఉన్నాడు అంతకంటే వింత ఏమిటంటే వాడు వెయ్యి చేతుల్లోనూ వెయ్యి దుడ్డుకర్రలు పట్టుకొని తన వీపు మీద తనే బాధకుంటున్నాడు ఆ బాధకు తట్టుకోలేక తనే పరుగులు పెట్టేస్తున్నాడు పరిగెత్తి పరిగెత్తి అలసటొచ్చేసి తిరిగి తెప్పి పడిపోతున్నాడు ఆ పట్టం ఒక్కోసారి చీకటి బావిలో పడిపోతున్నాడు ఆ పట్ల దెబ్బకి మూర్చపోతున్నాడు మూర్చపోయినవాడు కాస్త కొంతసేపటికి తెప్పరిల్లి లేచి మెల్లిగా దేవుకుంటూ ఒడ్డు మీదకి వచ్చి మళ్లీ ఏం చేస్తున్నాడు తన వీఫ్ తనే బాదుకుంటూ మళ్ళీ పరుగులు పెడుతున్నాడు ఈ పరుగులు పెట్టడంలో ఈ ఏం చేశాడు ఒక చల్లటి అరటి తోటల ప్రాంతంలోకి వెళ్ళాడు ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు అక్కడ అక్కడ ఎక్కువగా ఉండబుద్ధిగాలవాడికి అక్కడ ఉండక మళ్లీ వెనక్కి పరిగెత్తుకొచ్చేసాడు ఈమాడు ఇంకో పక్కకు పరిగెత్తాడు ఇంకో నూతులో పడ్డాడు మళ్ళీ దెబ్బతేరింది మళ్లీ మూర్చపోయాడు మళ్లీ లేచాడు మళ్లీ మరో పక్కకు పరుగులు తీస్తున్నాడు ఈ మాడు పరుగుల్లో ఎటు వెళ్ళాడు మంచి నీడగలిగినటువంటి చెట్ల పొదల్లోకి వెళ్ళాడు అక్కడ బావిలో పడ్డాడు మళ్ళీ లేచి మళ్ళీ తన తనే కొట్టుకుంటూ మళ్ళీ ఒకసారి అరటి తోటలోకి ఒకసారి పాడుపట్ట బావిలోకి ఒకసారి చెట్ల నీళ్ళల్లోకి ఇలా ఆపు లేకుండా పరుగులు తీస్తూనే ఉన్నాడు ఓ రోజున నేను చెప్పా కదా అడవిలో వెళ్తాం వాడటా పరుగులు పెడుతూ ఉంటాం నాకు కనిపించింది అలా నాకు కంటపడేటప్పటికి వీడికి మతి లేదా నాకు అర్థం కాలేదు అసలు బతికా కొంచెంసేపు ఆలోచించి చివరికి నేనే వాడికి దారికి అడ్డంగా వెళ్ళి వాడిని గట్టిగా పట్టుకుని బలవంతా నిలబెట్టి ఎవడికి రా నువ్వు ఎందుకురా నీకు ఈ పరుగురు అని చెప్పేసి వాడు నిగ్గదీసి అడిగాడు నేను ఇట్లా అడిగానో లేదో వాడు వల వల వల ఏడుపు పెట్టాడు ఏమిట్రా ఏడుస్తున్నాడు ఇంతలోగా నన్ను తిడుతున్నాడు నానా తిట్టుని తిట్టాడు తిడుతూ తిడుతూ తిడుతూనే వాడు మధ్యలో అన్నాడు నేను ఎవడినే కాదు నేను ఏమీ చేయడమే లేదు నువ్వు నన్ను చెడగొట్టేశావు నువ్వు నాకు శత్రువి నువ్వు నన్ను చూడంగానే నేను సుఖానికి కొరగాకుండా పోయాను దుఃఖానికి కూడా కొరగాకుండా పోయాను ఎందుకు పనికి రాకుండా పోయా నీ నేను అని చాలా రకాలుగా తిట్టాడు నన్ను వాడిలా మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్య మధ్యలో ఏడుస్తూ ఉండగానే వాడి యొక్క అవయవాలు చేతులు వెయ్యి కళ్ళు మరియువన్నీ అవి క్రమక్రమంగా రాలి కింద పడిపోవడం అన్నట్టయి మొట్టమొదటిసారిగా వాడి తల పడది తల పడిపోయిన తర్వాత చేతులు క్రమక్రమంగా రాలిపోయాయి ఆ తర్వాత వాడి ఛాతీ రాలిపోయింది ఆ తర్వాత వాడు పొట్ట కింద పడిపోయింది ఇవన్నీ ఇలా రాలితున్న గొద్దీ క్రమక్రమంగా వాడి ఏడుపు తగ్గి నవ్వడం మొదలెట్టాడు వాడు పూర్తిగా అవయవాలన్నీ రాలిపోగానే వాడు సంతోషంతో హాయిగా నవ్వుకుంటూ ఎడో వెళ్ళిపోయాడు నేను ఆశ్చర్యపోయాను ఆశ్చర్యపోయి నా దోమన నేనే పోదానులే అనుకుంటూ నాలుగు అడుగులు వేశానో లేదో ఇందాకట్లాంటి వాడే వాడు కాదు వాళ్ళలాగానే ఉన్నాడు మరోడు మరో మనిషి వీడు కనిపించాడు వీడికి వెయ్యి చేతులు వెయ్యి కళ్ళు చేతుల్లో కర్రలు పట్టుకోవడం వీ బాదుకోవడం పరుగులు పెట్టడం అంతా ఆ పద్ధతి అంతా వాళ్ళలాగానే ఉంది నేను ఆశ్చర్యపోయి వాడొక పాడు నూతిలో పడబోతూ ఉండగా చటుకును ఒడుపుగా పట్టుకున్నా పట్టుకుని ఆపి ఎవరెవరే బావిలో పడుతున్నావురా ఇదేమిటి రబనిది ఎవరి నువ్వు నీకు ఏడుపులెందుకు నీకు ఈ పరుగులు ఎందుకు అని ఇందాక మళ్ళీ ప్రశ్నించాడు ఇలా నేను ప్రశ్నలు వాడు నన్ను నానా తిట్లు తిట్టాడు చివరికి అన్నాడు నీ వెధవబోధలు నాకొద్దు అని గట్టికి అరిచాడు అలా అరుస్తూ మరొక గెలిపాడు నా మాట వినిపించుకోలేసా ఇందాకటి నన్ను తిట్టినా కూడా కాస్త నిలబడ్డాడు నిలబడి నా వంక చూశాడు నేను చెప్పే మాటలు విన్నాడు వాడి చివరికి సంతోషంగా వెళ్ళాడు వీడు అట్టా చేయాల అసలు నీ బోధలే నా వద్దన్నాడు నన్ను తిడుతూనే వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి కనిపించాడు ఇట్లాగే ఆ అడవిలో అలాంటి వాళ్ళు వేల మంది నాకు కనిపించారు అందరికీ ఇలాంటి బోధలే చేశాను నేను వాళ్ళల్లో కొందరేమో నా మాటలు నిదానంగా విన్నారు వాళ్లకి ఆ మిథ్యాదేహం తొలగిపోయింది ఆనందం కలిగింది ఆనందంగా వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు ఉన్నారే నా మాటలు పట్టించుకోలేదు నన్ను తిట్లు తిట్టారు వాళ్ళు మాత్రం వాళ్ళ పరుగులు పెడుతూనే ఉన్నారు వాళ్ళల్లో కొందరు బావుల్లో పడ్డారు కొందరు అరటి తోటల్లో పడ్డారు కొందరు చెట్ల నీడల్లో పడ్డారు కానీ పూర్తిగా అక్కడ ఉండం లేదు మళ్ళీ అక్కడి నుంచి పరుగులు పెట్టేస్తూనే ఆ పరుగులు ఆగడం లేదు రామా ఇది నేను చూసిన సన్నివేశం ఆ అడవి ఆ మనుషులు ఆ సన్నివేశాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఎక్కడున్నాయంటేమో నువ్వు కూడా వాళ్ళని చూశావు కానీ చూశానని గుర్తుపట్టలేకుండా ఉన్నావు అదే కథ అని వశిష్ట మహర్షి కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు ఆ సందు చూసి రాముడు అంటున్నాడు గురుదేవా మీ కథ అంతా సంకేతాత్మకంగా ఉందని అర్థం ఏదో సంకేతాలను మనస్సులో పెట్టుకుని ఈ కథ మీరు చెబుతున్నారు అంతవరకు నాకు అర్థం అవుతోంది ఆ సంకేతాలేమిటో దయచేసి మీరే వివరించండి ఎందుకంటే నేనేదో ఈ సంకేతానికి అర్థం ఇదే అనుకోవడం మీరు ఇంకో అర్థంలో సంకేతం పెట్టడం ఈ గొడవ లేకుండా ఉండటం కోసం ఆ సంకేతాలు మీరే చెప్పండి అన్నాడు వశిష్ఠుడు చెబుతున్నాడు అదే చెప్పబోతున్నాను రామా విను ఏమిటంటే ఆ అడవిందని చెప్పానే అడవి నేను చూసిన అడవి నువ్వు కూడా చూశావని చెబుతున్నానే ఆ అడవే సంసారం భ్రాంతి దశలో సంసారం చాలా పెద్దదిగా కనిపిస్తుంది కనుక ఆ అడవి చాలా పెద్దదిగా ఉంది అన్నాను భ్రాంతి దశ పోయి జ్ఞానదశ వచ్చాక జ్ఞానదశలో అక్కడ ఏమీ ఉండదు సంసారం లేదు కనుక దాన్ని ఏమన్నానంటే అణువంత అన్నా నేను సరిగ్గా చూస్తుంటే అణువంతుందయ్యా అన్నాను దాంట్లో వెయ్యి చేతుల మనిషి కనిపించాడు అన్నాను వెయ్యి చేతుల మనిషి అంటే మనస్సు ఎందుకంటే అంతులేని పనులు చేస్తూ ఉంటుంది కనుక దాన్ని వెయ్యి చేతుల మనిషి అన్నారు నేను నేను అని కథలో వినిపించే నాకు కనిపించాడు నేను మాట్లాడానని చెప్పే కదా అక్కడ నేను అంటే వివేకం అని అర్థం ఆత్మవిచారం అన్నమాట వివేకం వల్ల కొన్ని మనస్సులకు శాశ్వత శాంతి లభిస్తుంది మరికొన్ని మనస్సులు ఏం చేస్తాయి వివేకాన్ని తిరస్కరిస్తాయి అలా తిరస్కరిస్తేవి పొరుగులు కొనసాగిస్తూనే ఉంటాయి ఇలాంటి మనస్సులేం చేశాయి మనస్సుని ఆ ముని తిట్టాయి మునిని తిట్టడం అంటే ఏమిటి ఇక్కడ వివేకాన్ని తిరస్కరించాయి అన్నమాట ఈ పరిగెత్తే మనుషులు ఏమేం చేస్తున్నారు అని అనేక సన్నివేశాలు చెప్పారు ఆ సన్నివేశాలు కూడా అన్ని సంకేతాత్మకాలే ఆ సంకేతాలు వివరిస్తాను అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఆ వెయ్యి మనిషి ఇటోటు పరుగులు తీస్తూ పాడుబావులో పడ్డాడని చెప్పాడు కదా పాడుబావంటే ఏమిటి అంటే పాడుబావంటే మహాపాతకమయ్యా అని సంకేతం చెబుతున్నాడు అలాగే వాట్ ఒకసారి పరుగుల్లో అరటి తోటలోకి వెళ్ళారని చెప్పారు కదా అరటి తోట అంటే ఏమిటి అంటే స్వర్గాభిలాష అంటున్నాడు అరటి తోటలోంచి మళ్ళీ ఎక్కువసేపు ఉండకుండా బయటకు వచ్చాడని చెప్పారు కదా బయటికి రావడం అంటే ఏమిటి అంటే స్వర్గ కాంక్షతో పుణ్యాలు చేసేవారు ఉన్నారే వాళ్ళు ఎప్పటికప్పుడు పుణ్యఫలాలు అనుభవించి వెనక్కి వచ్చేస్తూనే ఉంటారు అంతేగాని శాశ్వతంగా పుణ్యలోకాల్లో ఉండటం అంటే కుదరదు దాన్నే నేను కథలో ఆ సన్నివేశంగా చెప్పాను అన్నాడు ఇక మధ్య వాడి పరుగుల్లో వాడు చెట్ల నీడల్లోకి వెళ్ళాడు గుబురుల్లోకి వెళ్ళాడు అన్నారు దానర్థం ఏమిటండి అంటే చెట్ల నీడలో అంటే ఇహలోక సుఖాలయ్యా ఒక్కొక్కసారి స్వర్గలోక సుఖాల్లోకి వెళుతున్నాడు ఒకసారి ఇహలోక సుఖాల్లోకి వస్తున్నాడు మళ్ళీ వెళ్ళిన వాడు స్థిరంగా ఉండక పరుగులు తీస్తూనే ఉన్నాడు మరి ఇటు అటు పరుగులంటే ఏమిటండి అంటే ఇటు అటు పరుగులంటే ఏం లేదయ్యా ఒక జన్మ నుంచి ఒక జన్మకు ఒక లోకం నుంచి ఒక లోకానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు జీవుడు దాన్నే నేను ఆ విధంగా సంకేతపరిచాను అన్నాడు వశిష్ట మహర్షి వాడిని ఆపేసి ఆ పరుగులు తీసేవాడిని వాడికి బోధ చేద్దామని చూస్తే వాడు తిట్టాడు ఏమో నేను నాకు శత్రువు నిన్ను చూడంగా నేను దేనికి పని రాకుండా పోయాను సుఖానికి పనికి రాకుండా పోయాను దుఃఖానికి కొరగాకుండా పోయాను తిట్టాడు అన్నారు కదా ఆ తిట్టడం అర్థం ఏమిటి దేనికి పనికి రాకపోవడం ఏమిటి అంటే నేను చెప్పాను ఇందాకనే నేను అనే పదానికి అర్థం ఏమిటంటే వివేకం అని చెప్పా ఎప్పుడైతే వివేకం వాడిని ఆపి ఏమిట్రా నువ్వు చేసే పని అని ప్రశ్నిస్తోందో ఆ వివేక జ్ఞానం వల్ల మనస్సు నశించిపోతుంది ఇహది సుఖాల వెంట పోనేది దుఃఖాల వెంట పోనేది సుఖము దుఃఖము రెండు కూడా లేకుండా పోతాయి దాన్నే నేను కథలో ఆ విధంగా అయితే వాడు దగ్గరగా ఏడ్చాడని చెప్పారు ఏమిటండి ఏడవడంటే ఏమిటి అంటే సాధకుడు భోగాలను విడిచిపెడతాడు వివేక బలం చేత కానీ విడిచిపెట్ దుఃఖపడుతూ ఉంటాడు పూర్తిగా సిద్ధి కలిగి ఆత్మానుభూతి కలిగిన తర్వాత శాశ్వతమైన సుఖంలో ఉంటాడు ఈ లోపలేం చేస్తాడు శాస్త్ర భయం చేత గురు భయం చేత సాధన ఉండే పట్టుదల చేత భోగాలను విడిచిపెడతాడు కానీ విడిచిపెట్టే కొంచెం కింద ఉంటాడు దాన్నే నేను ఏడవటంగా సంకేతపరిచాను అన్నాడు మరి వాడికి అవయవాలు రాలిపోయినయ్యి అని చెప్పారు ఏమిటండి అంటే ఏం లేదయ్యా ఎప్పుడైతే వివేకం కలిగిందో ఉత్తముల యొక్క ఎప్పుడైతే విన్నారో అప్పుడు ఇంద్రియాల యొక్క కోరికలన్నీ నశించిపోతాయి ఇంద్రియాల కోరికలు నశించాయని చెప్పడాన్ని నేను ఆ విధంగా సంకేతపరిచాను అవయవాలు రాలిపోవడము అని అన్నాడు అయితే మరి వాడికి వెయ్యి చేతులు వెయ్యి కళ్ళు అని చెప్పారు తక్కిన అవయవాలు కాకుండా తక్ చేతులు కళ్ళు మాత్రం వెయ్యి వెయ్యి అన్నారు ఏమిటి దాని అర్థం ఏంటంటే అనేక కోరికలు అని అర్థమయ్యా ఎందుకంటే ఇంద్రియాలలో జ్ఞానేంద్రియాలలో బాగా ప్రముఖంగా పనిచేసేవి కళ్ళు కర్మేంద్రియాలలో బాగా పనిచేసేవి చేతులు కనుక ఈ రెండింటినీ ప్రధానంగా తీసుకుని వెయ్యి చేతులు వెయ్యి కళ్ళు అని చెప్పాను దానికి అర్థం ఏంటంటే అనేక కోరికలు అర్థం అందుకని ఇంకేం లేదు ఇకపోతే వాడు వెయ్యి కర్రలు పట్టుకుని తను తనే కొట్టుకుంటున్నాడు బాదుకుంటున్నాడు చెప్పారు కదా ఆ బాదుకోవడానికి అర్థం ఏంటంటే అంటే కోరికలు తీరుతున్న కొద్దీ కూడా ఇంకా ఇంకా కోరికలు పెరిగిపోయి దుఃఖపడుతూనే ఉంటాడు జీవుడు అని అర్థం దానికి అంతేగా లోకంలో మనకు అనుభవిస్తోంది అనుకున్న అనుభవమే కదా ఒక కోరిక వచ్చింది తీర్చుకున్నాం తీరుతూ ఇంకా పూర్తిగా తీరిందో తెరలేదో నాలుగు కోరికలు ఇంకా ఎక్కువ వచ్చి నాలుగు కోరికలు తీర్చుకుంటే నలభై కోరికలు వచ్చి పడుతున్నాయి కోరికలు తీర్చుకోవడంలో పరుగులే పరుగులంటే దుఃఖాలే ఒక కోరిక సుఖం కోసం దుఃఖపట్టం సుఖం కోసం దుఃఖపట్టం ఒక సుఖం కోసం పది దుఃఖాలు పడుతూ ఉంటాం దీన్నే ఏం చెప్పాను నేను అట్లా వర్ణించాను నేను పరుగులు తీయడం కానీ కొట్టుకుంటూ పరిగెత్తడం అన్నారు కదా కొట్టుకుంటున్నాడని చెబితే వాడిని వాడే దుఃఖపడుతున్నాడు కోరికల కోసం కొట్టుకోవాలని చెప్పి చెప్పచ్చు కొట్టుకుంటూ పరిగెత్తుతున్నాడు అని చెప్పారు కదా దీంట్లో ఉన్న అర్థం ఏమిటి అంటే తనలో ఉన్న వాసనలు తననే తరుముకుంటూ పోతున్నాయి అని అర్థం ప్రతి జీవి కూడా ఒకడేమో నేను రాజు కావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒకడేమో నేను కవిని కావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒకడేమో నేను వ్యాపారస్తుడిని కావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నంలో నిద్రాహారాలు లేకుండా పరుగులు పెడుతున్నాడు సంవసారాన్ని కూడా పట్టించుకోకుండా పరుగులు పెడుతున్నాడు దేహాన్ని కూడా లెక్క చేయకుండా పరుగులు పెడుతున్నాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే వాడిలో ఉన్నటువంటి వాసనలు వాణ్ణి అలా విధంగా తరుముకుంటూ పోతున్నాయి వాడిని కూర్చోనియట్లేదు నుంచోనీట్లేదు నిలవనియట్లేదు పడుకోనియట్లేదు ఆ విధంగా తరివేవి ఏమిటి అంటే వాసనలే అలా వాసనలు వాణ్ణి అట్లా హింసించుకుంటూ తరుముకుంటూ పోతున్నాయి అని చెప్పడం కోసం వాణ్ణి వాడే బాదుకుంటూ పరిగెత్తుతున్నాడు అని చెప్పాం ఇక వాడి అవయవాలు రాలిపోయేటప్పుడు మొట్టమొట్ట తల రాలింది అని ప్రత్యేకంగా చెప్పారు తల రాలింది అని చెప్పడం ఏంటండి దాని అర్థం ఏమిటి అంటే ఆలోచనలు స్థిరపడ్డాయి అని అర్థమయ్యా బుర్రా అన్న తలా అర్థమే కదా తల రాలింది అంటే అంతకుముందు చెంచలంగా తిరిగేటువంటి ఆ బుర్ర కాస్తా ఈ వివేక జ్ఞానము సద్గురు బోధ కలిగేటప్పటికీ వాడి ఆలోచనలు ఒకచోటికి వచ్చి సొలిడిఫై అయినాయి స్థిరపడ్డాయి అని అర్థం ఆ తర్వాత చేతులు కాళ్ళు రాలేని చెప్పాం చేతులు కాళ్ళు రాలేయంటే అర్థం ఏమిటి చేతులు కాళ్ళు అంటే అర్థం చెప్పాం కోరికలు అని చెప్పాము ఎందుకనే చేతులు కాళ్ళు రాలాయి అంటే కోరికలు పోయాయి అని అర్థం అనమాట ఈ రెండు జరిగిన తర్వాత వాడి ఛాతీ పడిపోయిందని చెప్పాం ఛాతీ అంటే ఏమిటి ఇక్కడ కదా గుండె కొట్టుకునే ఈ ఊపిరితిత్తుల జప్పుడు ఉండేది ఇక్కడ కదా అంచేత వాడి యొక్క ప్రాణవాయువు సంచారం చేసే స్థానం అది అది రాలింది అంటే ఏమిటి వాడికి ఆయుష్యం మీద ఉండే కోరిక పోయింది అని అర్థం ప్రతి వాడికి కూడా అన్నిటి కోరికల కంటే ప్రబలంగా ఉండేది నేను బతకాలి అనే కోరిక కదండి దాన్ని ఆయుష్యం మీద కోరిక ఆయుష్యం మీద కోరిక ఇప్పుడు వాడికి పోయింది వాడికి దేనివల్ల వివేకం వల్ల ఆ విషయాన్ని దేంతో సంకేతపరిచాము ఛాతి రాలి పడిపోయింది అని చెప్పడం ద్వారా సంకేతపరిచాం ఆ తర్వాత ఏం చెప్పాము పొట్ట పడిపోయింది అన్నాం పొట్ట పడిపోయిందంటే ఏమిటి తిండి యావ పోయింది అని అర్థం బతికున్నంత కాలంలో యావలకల్లా పెద్దయావ ఏదంటే తిండి యావ తిండి ఉంటేనే తర్వాత కోరికలు తిండి లేక పొట్టం ఆడిపోతుంటే క్రమక్రమంగా నిలసపడిపోతాడు తప్పితే తక్కిన కోరికలు పొట్టవు కనుక అరణ్యంలో కూర్చుని తపస్సు చేసుకునేటువంటి యోగీశ్వరులను కూడా ఊపేసేది ఏమిటంటే తిండి యావ ఆకలి ఆకలి బాధ తట్టుకోలేక వాళ్ళు కూడా సమాధి ఆపేసి ఊళ్ళోకి వచ్చి భిక్షాటనం చేశారని అనేక సందర్భాల్లో మనకు పురాణాల్లో కథలున్నాయి కనుక ఆ తిండి యావ అనేది జ్ఞానం వివేకం పూర్తిగా పండితే గానీ పోదు ఆ సన్నివేశాన్ని అంటే తిండి యావ పోయేటువంటి సన్నివేశాన్ని మేము ఏ రకంగా సంగేతపరిచామంటే వాడి పొట్ట రాలిపోయింది అని చెప్పాం అన్నీ రాలిపోయాక వాడు ఆనందంగా వెళ్ళిపోయాడు అని చెప్పాం దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే అన్ని ఇంద్రియాలు రాలిపోయినాయో ఎప్పుడైతే ఆయుష్యం మీద ఆకలి మీద తిండి మీద కూడా కోరిక కూడా రాలిపోయిందో అప్పుడు ఇంద్రియాతీతమైనటువంటి బ్రహ్మానందాన్ని వాడు అందుకున్నాడు ఆ బ్రహ్మానందాన్ని అందుకొని దానిలో లయించిపోయాడు అని అర్థం ఇకపోతే తర్వాత ఏం చెప్పామంటే రామా నువ్వు కూడా వాడిని చూశావయ్యా ఆ అడవిని చూశావు ఆ మనుషుల్ని చూశావు కానీ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అని చెప్పా చివరిలో కథ చివరిలో దాని అర్థం ఏమిటంటే పూర్తిగా జ్ఞానం కలగకపోయినా సరే శాస్త్ర విచారణ కనుక చేసినట్లయితే సాధకులు కూడా మనస్సు యొక్క తత్వాన్ని కొంతవరకు గుర్తిస్తారు అంచేత వాళ్ళు చూస్తున్నారు దేన్ని చూస్తున్నారు మనస్సును చూస్తున్నారు గుర్తిస్తున్నారు వాళ్ళ గుర్తిగా ఆత్మానుభవం కలిగిందా అంటే కలగలే మరి దేన్ని బట్టి గుర్తించారు అంటే శాస్త్రజ్ఞానాన్ని బట్టి గుర్తించారు ఈ విషయాన్ని నేను సంకేతపరిచాను అట్లా సంకేతపరిచానంటే నువ్వు కూడా చూసేవేవాళ్ళని అనేసే సంకేతపరిచా అయితే నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అన్నాను కదా అలా ఎందుకన్నానంటే కేవల శాస్త్ర విచారణ వల్ల పరమ ప్రయోజనం లేదు ఆ మనస్సుని జయించి ఆత్మ దర్శనం పొందితే గానీ పరమ ప్రయోజనం రాదు అంతేది కేవలం శాస్త్ర విచారణ చేసినందుకు మొత్తం అయిపోయింది అనుకుంటావేమో అని శాస్త్ర విచారణ వల్ల పరమ ప్రయోజనం లేదు అని చెప్పడం కోసం నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అనే మాట చెప్పావు ఇది దాని సంకేతం రామా ఈ విధంగా సంకేతాలని చెప్పా ఇక కథ యొక్క తాత్పర్యం ఏమిటో కూడా చెప్పాలి అంటే కథ మొత్తానికి కూడా ఒక తాత్పర్యం దీని ద్వారా నేను నీకు వదలసినటువంటి సందేశం అది కూడా చెప్పాలి ఏమిటంటే ఈ మనస్సు ఎంత తెలివి గలదైనా కూడా సుఖాలు సుఖాలు అనుకుంటూ తన కష్టాలను తనే కొని తెచ్చుకుంటోంది దానికి ఉదాహరణ జవిత అడవుల్లో మీ రాజోద్యోగులు కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద చెట్లను కొట్టి వాటిని దూరాలుగా తయారు చేయడం కోసం వాటిని రంపాలతో కోస్తూ ఉంటారు కోస్తూ కోస్తూ మధ్యాహ్నం అయ్యేటప్పటికి కలిసిపోయి ఆ కోస్తున్న చీలికల మధ్యలో ఒక మేగు దింపేస్తారు ఎందుకని మళ్ళీ రంపం పెట్టాలంటే సందు ఉండాలి అందుకోసం ఏం చేస్తాడు మధ్యలో ఒక చెక్క మేకు దింపేస్తాడు ఆ దింపేసి భోజనాలకు వెళ్తారు అలాగే వెళ్ళారు వాళ్ళు ఇంతలోగా ఒక కోతి ఎక్కడికి వచ్చింది ఆ దూలప్పు చీలికల మధ్యలో ఒక కాలు పడేసుకుని కూర్చుంది కూర్చుంటే తక్కిన చిన్న కోతులు ఉన్నది పెద్ద కోతి బలిష్టంగా ఉంది రాజు కోతి అనమాట అది ఆ చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న కోతుల దగ్గర ఫోజులు కొట్టుకుంటూ నా బలం చూసుకో ఆ మధ్యలో పెట్టినటువంటి మేకను కాస్త బలంగా పీకేసి పీకేస్తే ఇంకేముంది అంతకుముందే కాలు ఆ మధ్యలో పడేసుకుంది కదా ఆ కాలు నలిగిపోయి ఆ కోతి గిలగిలాక్ తన్నుకుని అక్కడే చచ్చిపోయి మనస్సు చేసే పనులు కూడా ఇలాగే ఉంటాయి ఏం చేస్తూ ఉంటుంది తన కష్టాలు తెచ్చుకుంటుంది ఆ కాలు దాంట్లో ఎవడపడేయమన్నాడు ఆ మధ్యలో పెట్టిన చెక్క మేకను ఎవడు ఈ మనస్సు తనకు తనే చేసుకుంటుంది తన ప్రాణాంతకంగా ఉండేటువంటి పనులు తనే చేసుకుంటుంది కనుక ఓ రామ మనసును దారిలో పెట్టాలంటే సమాధి అభ్యాసం మార్గం కేవలం శాస్త్రజ్ఞానం చాలదు కేవలం ఉపన్యాసాలు చెప్పడం కానీ వినడం కానీ చాలదు ఈ విన్న తరువాత దీన్ని ఆచరణలో పెట్టాలి ముందర ధ్యానం చెయ్యాలి ఆ ధ్యానం దగ్గర నుంచి మెల్లిగా సమాధి దాకా వెళ్ళాలి ఆ సమాధ్యభ్యాసం ఒకటే దీనికి మార్గమయ్యా అయితే ఏమిటంటే మనస్సు యొక్క తత్వాన్ని విచారించేటప్పుడు నువ్వు మరో విషయాన్ని కూడా గట్టిగా గమనించాలి ఏమిటంటే మనస్సుకు బ్రహ్మ ఏమో వివర్త కారణం మాయ అనేదేమో పరిణామకారణం రెండు కారణాలు చెప్పా వివర్త కారణం అని పరిణామ కారణం ఒకటి మనస్సు అనేది ఈ కార్యానికి వెనకాల కారణం ఉంటుంది దీనికి రెండు రకాల కారణాలు దీని వెనకాల ఉన్నాయి వివర్తరూపమైనటువంటి కారణం ఒకటి ఉంది దాని పేరు బ్రహ్మ దీనికి పరిణామ రూపమైనటువంటి కారణం ఒకటి ఉంది దాని పేరు మాయ ఈ మాటలకు అర్థం ఏమిటి మనస్సు బ్రహ్మ యొక్క వివర్తంగా తయారైంది అలాగే మాయ యొక్క పరిణామంగా తయారైంది కనుక ఏమవుతుంది మనస్సు అనేది బ్రహ్మ యొక్క వివర్తము మా యొక్క పరిణామము రెండూ కూడా అవుతోంది ఇది బాగా అర్థం కావాలి ఇది అర్థమయ్యేందుకోసం ఒక ఉదాహరణ జవిత ఏమిటంటే సముద్రంలో అలలున్నాయి బుడగలు నురుగులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నీళ్లే అని గుర్తింపు ఉంది వాడి దృష్టిలో ఏమిటి ఇదంతా నీరు నీటి యొక్క వివర్తం అది లేని వాడికి ఇది పరిణామం ఇది భేదం అన్నాడు ఈ భేదాన్ని మరికొంత వివరిస్తాను అంటున్నాడు వివర్తం అంటే చెప్పింది నాకు చెప్పానని చెప్పాను కదా ఏమిటి చెప్పాను నిర్వచనం అంటే పూర్వం చెప్పాను నిర్వచనం ఏమని చెప్పాము కారణం యొక్క సత్తా కార్య యొక్క సత్తా రెండు కూడా ఒకటిగా ఉంటే అప్పుడు ఆ కార్యాన్ని వివర్తమంటారు అని చెప్పాం తాడే పాముగా కనిపించింది అక్కడేమిటి పాముకి వేరే సత్తా లేదు తాడు యొక్క సత్తా అనే పాము సత్తా అలా కారణం యొక్క సత్తా కార్యము యొక్క సత్తా రెండు కూడా కనుక ఒకటే అయినట్టయితే అప్పుడు ఆ కార్యం వివర్త కార్యం అవుతుంది ఇక్కడ మన ఉదాహరణలో పాము వివర్త కార్యమైంది ఇక్కడ నీళ్లే అలలు నీళ్లే బుడగలు నీళ్లే నురుగులు అలా కనిపిస్తున్నాయి అప్పుడు అలలు బుడగలు నురుగులు ఇవన్నీ కూడా ఏమిటి నీటి యొక్క వివర్తలు అన్నమాట వీటికి వేరే సత్తా లేదు నీటి యొక్క సత్తయే వీటి సత్త ఇది కొంచెం జ్ఞానం కలిగిన వాడికి తెలిసేటువంటి విషయం చిన్న గుర్రాడున్నాడు వాడికి సముద్రంలో నీళ్లుంటాయని తెలుసు తెలిసినా కూడా అలలు బుడగలు నురుగులు అనేవి నీళ్లే తప్ప మరోటి కాదనే గుర్తింపు వాడికి అవన్నీ వేరే వేరే వస్తువులు వాడు భావించుకుంటూ ఆనందపడిపోతూ ఉంటాడు ఆహా నురుగు ఎంత బాగుంది ఆహా అలలు ఎంత అనుకుంటాడు తప్పితే ఈ నీళ్లే అలలుగా వచ్చాయని ఈ నీళ్లే నురుగులుగా వచ్చాయని బుడగలుగా వచ్చాయని వాడు గుర్తించలేడు అలాంటి పిల్లవాడి దృష్టిలో ఇక్కడ ఏం జరుగుతోంది మట్టి కుండగా మారినట్టుగా నీళ్లే అలలుగా మారినై నీళ్లే బుడలుగా మారినై నీళ్లే నురుగులుగా మారినై వాడి దృష్టి అది ఈ రకమైనటువంటి మారినై మారినయి అంటున్నామే ఈ మార్పుని పరిణామం అంటారు దీంట్లో కార్యము యొక్క సత్తకు కారణం యొక్క సత్తకు కొంచెం భేదం ఉంటుంది అంటే నీటి యొక్క సత్త వేరు అల యొక్క సత్త వేరు మట్టి యొక్క సత్త వేరు కొండ యొక్క సత్త వేరు అన్నట్టుగా నడుస్తూ ఈ వ్యవహారం దీని పేరు పరిణామం ఇప్పుడు ఆలోచించు అలలు మొదలైనవి నీటి యొక్క వివర్తాలా పరిణామాలా ఇది ప్రశ్న అంటే గుర్తింపు గలవాడి దృష్టిలో అవి వివర్తాలు గుర్తింపు లేని వాడి దృష్టిలో అవి పరిణామాలు ఇంతే సమాధానం దీన్నే బ్రహ్మగన్వయించు దీన్నే మనస్సు అన్వయించు అందా బ్రహ్మమయమే అనే గుర్తింపు గనక ఎవరికైనా ఉన్నట్టయితే ఆ గుర్తింపు గలవాడి దృష్టిలో మనస్సు బ్రహ్మ యొక్క వివర్తం అలాంటి వాళ్లకు ఈ మనస్సు బంధాన్ని ఏమాత్రమూ కలిగించలేదు కలిగించే శక్తి లేదు ఎందుకంటే అది లేదుగా ఉన్న వస్తువు కాదుగా వివర్త వస్తువుగా ఇలాంటి గుర్తింపు లేదు ఏం గుర్తింపు లేదు అంతా బ్రహ్మమయమే అనేటువంటి గుర్తింపు లేదు ఒకడికి అలా గుర్తింపు లేని వాడికి ఈ మనస్సుందే అది మాయ యొక్క పరిణామం ఇలాంటి వాళ్ళకి ఈ మనస్సు నిత్యం బంధాలను కలిగిస్తూనే ఉంటుంది అన్నాడు వశిష్ఠు నేనప్పటికీ రాముడు ఆపాడు ఆగండి గురుదేవా కొంచెం తేడా చేశారు మీరు చెప్పడంలో ఉదాహరణ జీవితం ఏం చెప్పారు నీళ్ల యొక్క వివర్తమే అలలు బుడగలు నురుగులు అన్నారు ఇది జ్ఞాన దృష్టి అన్నారు అజ్ఞాన దృష్టిలో నీళ్ల యొక్క పరిణామమే అలలు బుడగలు నురుగులు అన్నారు రెండు చోట్ల మూల కారణం ఏది నీళ్లే యొక్క వివర్తము నీళ్ల యొక్క పరిణామం బ్రహ్మ దగ్గరికి వచ్చేటప్పటికేమంటున్నారు వివర్తం వచ్చేటప్పటికేమన్నారు బ్రహ్మ యొక్క వివర్తం అంటున్నారు పరిణామం వచ్చేవాడికి బ్రహ్మ యొక్క పరిణామం అనుకుండా మాయ యొక్క పరిణామం అంటున్నారు ఈ మార్పు ఎందుకు మీరు ఎట్లయితే దృష్టాంతం చెప్పారో నీరు అలలు బుడగలు యొక్క దృష్టాంతం చెప్పారో అట్లాగే బ్రహ్మ యొక్క వివర్తము బ్రహ్మ యొక్క పరిణామం అని చెప్పాలి జ్ఞాన దృష్టిలో ఈ మనస్సు బ్రహ్మ యొక్క వివర్తము అజ్ఞాన దృష్టిలో ఈ మనస్సు బ్రహ్మ యొక్క పరిణామం అని చెప్పాలి మీరు అలా చెప్పకుండా పరిణామం దగ్గరికి వచ్చే మాట మార్చేసి మాయ యొక్క పరిణామం అంటున్నారు ఎందుకు ఇలాగ బ్రహ్మ యొక్క పరిణామమే అని ఎందుకు అనకూడదు అన్నాడు దానికి సమాధానం చెబుతున్నాడు వశిష్ట మహర్షి అనకూడదయ్యా ఎందుకంటే పరిణామం అంటే ఏమిటి అసలు అవయవాలు పదార్థాలకే పరిణామం కుదురుతుంది అవయవాలు అంటే ఏమిటి విభాగాలు ఒక పదార్థం తీసుకుంటే దాంట్లో కొన్ని విభాగాలు ఉండాలి దాని విభాగాలని అవయవాలు అంటూ అలా విభాగాలు అవయవాలు ఉన్నటువంటి పదార్థాలకు పరిణామం అనేది కుదురుతుంది మట్టి ముద్ద తీసుకో మట్టి ముద్దలో కణాలు అనేటువంటి విభాగాలు ఉన్నాయి అంటే అవయవాలు ఉన్నాయి కనుక వాటి అమరికను మారుస్తాం ఇలా మట్టి ముద్దగా ఉండేటువంటి ఆ మట్టి అణువుల్ని ఇలా ఇలా ఇలా దాన్ని అమరిక మార్చేసాం మార్చేయడం ద్వారా కుండ అనేటువంటి పరిణామం ఏర్పడుతుంది ఈ పరిణామం ఎందుకుంది ఆ మట్టి ముద్దలో అవయవాలు ఉన్నాయి కనుక కుదిరింది అవయవాలే లేనటువంటి పదార్థం ఉంది అనుకో దానికి పరిణామం రమ్మంటే ఎట్లా వస్తుంది దాంట్లో అవయవాలే లేవు కదా అవయవాలు అంటూ ఉంటే వాటి ఏర్పాటు మార్చేస్తాం కూర్పు మార్చేస్తాం సంస్థానం మారుస్తాం అరేంజ్మెంట్ మారుస్తాం దాంట్లో అవయవాలే లేవంటే దానికి ఇంక పరిణామం ఎట్లా కుదురుతుంది ఆకాశం ఉంది ఆకాశంలో అవయవాలు ఉన్నాయా లేవు లేవు గనక దాంట్లో పరిణామం రమ్మంటే వస్తుందా అలాగే బ్రహ్మలో కూడా అవయవాలు లేవు లేవు గనక అక్కడ కూడా పరిణామం కుదరదు అంచేది ఏం చేశామంటే బ్రహ్మ యొక్క పరిణామం అంటానికి వీల్లేదు గనక బ్రహ్మను ఆశ్రయించుకొని ఉన్నటువంటి మాయలో పరిణామం ఏర్పడి కొన్ని బ్రహ్మ లక్షణాలు కొన్ని మాయా లక్షణాలు కలుపుకొని మనస్సు ఏర్పడుతోంది అని చెబుతున్నాడు మనస్సు ఎలా ఏర్పడుతోంది అంటే మాయ వల్ల ఏర్పడుతోంది ఈ మాయ దేని అంటే బ్రహ్మను ఏర్పడుచు ఆశ్రయించుకుని కనుక ఈ మాయ మనస్సుగా పరిణామం చెందేటప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని బ్రహ్మ లక్షణాలు కూడా కలుపుకుంటోంది కొన్ని బ్రహ్మ లక్షణాలను కలుపుకుని పూర్తిగా తీసుకోవట్లా కొన్ని మాయా లక్షణాలను తీసుకుంటోంది ఈ రెండింటినీ కలగాపులగం చేస్తే అప్పుడు మనస్సు ఏర్పడుతోంది అయితే ఇప్పుడు దీన్ని బ్రహ్మ యొక్క పరిణామం మాయ యొక్క పరిణామాలంటే బ్రహ్మకి పరిణామం అయ్యే సావకాశం లేదు గనక మాయకి పరిణామం సావకాశం ఉంది గనుక మాయా తనను ఆశ్రయించుకున్నటువంటి బ్రహ్మలోంచి కొన్ని లక్షణాలను తనలో తప్పితే బ్రహ్మలో ప్రత్యేకమైన మార్పు రావడం లేదు కనుక ఇది మాయ యొక్క పరిణామము చెప్పవలసిందే అందుకే మేమేం చూస్తున్నాము మనస్సు బ్రహ్మ యొక్క వివర్తము మాయ యొక్క పరిణామము అని ఎంతకు చెప్పవచ్చింది ఏమిటంటే జ్ఞానం దృష్టిలో మనస్సు అనేది ప్రత్యేకంగా లేదు తాడు మీద కనిపించే పాము ఇది అలాంటిది నిజంగా జ్ఞానం దృష్టిలో తాడు మీద పాముందా లేదు అలాగే బ్రహ్మ మీద మనస్సు వివర్తం కూడా ఇక్కడ లేదు అంచేది వాడి దృష్టిలో మనస్సు కనిపించేటువంటి ఈ ప్రపంచం కూడా మనస్సే సృష్టి చేస్తోంది ఈ ప్రపంచానని చెప్పాం కదా ఆ మనస్సు చేత కల్పింపబడేటువంటి ప్రపంచం కూడా మనస్సు ఎటువంటిదో ఇది అటువంటిదే అంటే లేనిదే అలాగే ఈ మనస్సేం చేస్తుంది బంధ మోక్షాలను కల్పిస్తూ ఉంటుంది మనస్సు చేత కల్పింపబడేటువంటి బంధ మోక్షాలు కూడా మనస్సు అటువంటివే అంటే అవి కూడా లేనివే ఎవరి దృష్టిలో ఇదంతా జ్ఞానం గలవారి దృష్టిలో వాళ్లకి సృష్టి క్రమంగాని మోక్షోపాయం గాని ఇవే ఇవి కూడా అక్కర్లేవు అన్ని అక్కర్లేని విషయాలి ఇహ సామాన్య అజ్ఞజనులు ఉన్నారు ఈ అజ్ఞానుల దృష్టిలో మనస్సు అది మాయ యొక్క పరిణామం మాయ ఎటువంటిది అది ఉన్నదా లేనిదా అని తేల్చి చెప్పలేం మాయ యొక్క లక్షణం అది దాని యొక్క పరిణామంగా వచ్చింది మనస్సు అంచేత ఈ మనస్సు ఎటువంటిది అంటే దాని యొక్క కారణం ఉంటుందో ఇది అట్లాగే ఉంటుంది అని దీని కూడా ఉన్నదా లేదా సత్తా అసత్తా జడమా అజడమా అని తేల్చి చెప్పలేము అంచేతనే అజ్ఞలు ఏమంటున్నారు దీన్ని సదసద్విలక్షణమని అనిర్వచనీయమని జడాజడము అని ఇలాంటి పేర్లన్నీ చక్కగా ముద్దుగా పెట్టుకుంటున్నారు దాన్ని ఇవన్నీ పేర్లే ఎందుకు వచ్చినాయి పేర్లు తేల్చి చెప్పలేరు గనక ఇది ఉందో లేదో ఇది జడమో అజడమో తేల్చి చెప్పలేరు గనక కాబట్టి మనసు కల్పించే ప్రపంచానికి ఈ బంధ మోక్షాలకి కూడా ఈ పేర్లు అన్వయిస్తాయి ఏ పేర్లు జడాజడము మొదలైన పేర్లన్నీ ఇవన్నీ ఎవరి దృష్టిలో ఉన్నాయి అజ్ఞానుల దృష్టిలో ఉన్నాయి వీళ్ళకేం కావాలి సృష్టి క్రమం కావాలి బంధ లక్షణాలు కావాలి మోక్షోపాయాలు కావాలి ఇలాంటివన్నీ కావలసింది కానీ జ్ఞానుల యొక్క దృష్టిలో మాత్రం ఇవన్నీ కూడా బాలకాఖ్యాయక వంటివి అన్నాడు బాలకాఖ్యాయ కంటే ఏమిటండి అంటే అదో కథయ్యా ఆ కథ జీవితా విని కొంచెం హాస్యంగా ఉంటుంది కానీ ఆ కథ ద్వారా ఈ మనస్సు చేసేటువంటి అసత్య కల్పనలు ఎటువంటివో మనకు స్పష్టంగా తెలుస్తాయి కనుక ఆ బాలకాఖ్యాయకి వినవయ్యా అంటున్నాడు మొదలెడుతున్నాడు వశిష్ఠ్యుడు ఏమిటంటే రామా ఓ మహారాజు గారు ఉండేవాడు ఆయనకు పసివాడు ఉండేవాడు కుర్రవాడు కొడుకు చిన్న పసివాడు వాడికి నిద్ర పట్టక గోల చేస్తున్నాడు మహారాజులు కదండీ తల్లి తండ్రి ఆడించరు వాళ్ళని దాదులు ఆడిస్తూ ఉంటారు ఆ దాదుల్ని వీళ్ళు లెక్క చేయరు వీడు నిద్రపోక ఏడిపిస్తుంటే నిద్రపోమని బతిమాలతోంది దాది నిద్ర పట్టేందుకు మంచి కథ చెప్పమని అడిగాడు వాడు కుర్రాడు ఆ దాది హాస్యంగా ఉండటం కోసం వీడికి కథ చెప్పింది ఏమిటంటే బాబు ఓ నగరం ఉంది అది ఉత్త శూన్యం అక్కడ ఏమి లేదు అది నగరం ఆ నగరానికి ఒక రాజుగారు ఉన్నాడు ఆయనకి ముగ్గురు కొడుకులు వాళ్లలో ఇద్దరు ఇంకా పుట్టనే లేదు మూడోవాడేమో తల్లి కడుపులోకే చేరలేదు అది ఆయన సంతానం ఇలా ఉండగా ఆ రాజుగారి దగ్గర బంధువులు ఎవరో మరణించారు వాడు దాంతో ఆ ముగ్గురు రాజకుమారులు కూడా ఈ ఊరు మనకి అచ్చిరాలేదయ్యా అని ఆ ఊరిని తిట్టేసి ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తామని బయలుదేరారు సరే రాజపుత్రులు కదా వాళ్ళు అండం పెట్టేవాళ్ళు ఎవరు వాళ్ళు బయలుదేరితే దారిలో వాళ్ళకి మూడు చెట్లు కనిపించాయి అందులో రెండు చెట్లు ఏమో మొలకెత్తలేదు మూడో విత్తనమే నాటలేదు అది ఆ చెట్లు పరిస్థితి వాటిల్లో ఒక చెట్టు ఈ ముగ్గురు కూర్చున్నారు రాజుగారి కొడుకుల ముగ్గురు ఎవరు పుట్టని వాళ్ళిద్దరూ తల్లి కడుపులోకి చేరిన వాడు ఒకడు ముగ్గురు వాళ్ళ ముగురు దాని కింద కూర్చున్నారు ఆ చెట్టు పూలే కోసుకుని దాంతో మారికలు కట్టుకుని మెడలో వేసుకుని అలంకారాలు చేసుకున్నారు ఆ చెట్టు పళ్ళే కోసుకుని రసాలు పిండుకుని తాగేశారు అలా కొంతసేపు సేద తీరిన తర్వాత మళ్ళీ ప్రయాణం సాగించారు ముందుకు పోతూ పోతూ ఉండగా మెట్ట మధ్యాహ్నమైంది మంచి ఎండగా ఉంది దాహంగా ఉంది ఆ సమయంలో వాళ్ళకి మూడు నదులు కనిపించాయి అందులో రెండు నదులేమో ఎండిపోయి ఉన్నాయి మూడవ దాంట్లో నీళ్లు లేవు చూడండి అది మూడు మూడు నదులు అటువంటి మూడు నదులు కనిపించేటప్పటికీ ఆ రాజకుమారులు ముగ్గురు కూడా ఆ నదుల్లో జలకాలాడి సేద తీరి మళ్ళీ ప్రయాణం సాగించారు అలా ప్రయాణం చేసి చేసి చేసి చివరికి ఒక నగరానికి చేరారు అది ఏం నగరం అంటే భవిష్యన్ నగరం అంటే ఇంకా పుట్టవలసిన నగరం ఆ నగరంలో మూడు భవనాలు కనిపించాయి వాళ్ళకి వాటిల్లో నేమో ఇంకా నిర్మాణమే చేయలేదు మూడవదానికి గోడలు లేవు అది పరిస్థితి గోడలు లేని ఒకటి నిర్మాణం కాని ఇళ్ళు రెండు రాజకుమారులు ఆ మూడిళ్లు చూసి వాటిల్లో గోడలు లేని ఇళ్ళు చాలా బాగున్నాయని అనుకుని ఆ గోడలు లేని ఇంట్లో మకాం పెట్టారు అక్కడ వాళ్ళకి మూడు బంగారపు గిన్నెలు దొరికాయి వాటిలో రెండేమో ముక్కలు ముక్కలు అయిపోయినాయి మూడో ఏమైనా పొడి పొడి అయిపోయింది అలా ఉందనే పరిస్థితి రాజకుమారులు ఈ చూర్ణ పాత్రను తీసుకుని పది పిడిగిళ్ళు తక్కువగా పది గుప్పెళ్ళు బియ్యం పోసారట పిడికిళ్ళు ఏంటేమిటి గుప్పెళ్ళు ఏంటేమిటి పది పిడిగిళ్ళు తక్కువగా పది గుప్పెళ్ళు బియ్యం పోసి అన్నం వండారు అన్నం ఉడికినాక ముగ్గురు బ్రాహ్మణుల భోజనానికి పిలిచారు ఆ బ్రాహ్మలు అట్లాంటి వాళ్ళు వాళ్ళలో ఇద్దరికి శరీరం లేదు మూడో వాడికి నోరు లేదు సరే ఈ నోరు లేని బ్రాహ్మడు కొంచెం గట్టిగా తినేట్టుగా ఉన్నాడు వీడు ఏం చేశాడంటే ఈ నోరు లేని బ్రాహ్మడు పది గుప్పిళ్ళు అన్నం తినేశాడు వీళ్ళు దాంట్లో వాళ్ళు వండిందేమిటి పది గుప్పిళ్ళు తక్కువగా పది అన్నం దాంట్లో పది గుప్పిళ్ళు వీడు తినేసాడు ఆ మిగిలిన దాన్ని రాజకుమారులు ముగ్గురు తిన్నారు అలా భోజనాలు అయిన తర్వాత ఆ రాజకుమారులు ముగ్గురు కూడా వేటకెళ్లారు వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ పుట్టబోయే నగరంలో హాయిగా అలా వేటలు ఆడుతూనే ఉన్నారయ్యా ఓ రాజకుమారా దాది చెబుతోంది ఓ రాజకుమారా ఈ కథను మరిచిపోకుండా మనస్సులో పెట్టుకుంటే నువ్వు మంచి పండితుడు అంది వశిష్ఠుడు చెబుతున్నాడు రామా ఈ కథ వినిపించింది ఎవరు దాది పిల్లవాడికి ఈ కథ విని ఆ పిల్లవాడు హాయగా సంతోషంగా హాస్యంగా ఉంది కదండి కథ దాంతో కిలకిలా నవ్వేసి హాయగా నిద్రపోయాడు ఈ కథ నీకెందుకు చెబుతున్నానంటే మనస్సు ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తోంది అని చెప్పాం ఆ ప్రపంచాన్ని సృష్టి చేసే ప్రక్రియని చెప్పాం మేము మనస్సు సృష్టి ఈ ప్రపంచం యొక్క ఇలాంటిదే అని చెప్పడం కోసమే ఈ కథ చెప్పాం ఆ కథ విని ఆ రాజ రాజుగారి కుమారుడు ఎలా సంతోషించగలిగాడు ఎలాగంటే ఈ కథలో ఉన్నటువంటి పదార్థాలన్నీ శూన్య వస్తువులే అని గుర్తించకపోవడం వల్ల ఆ కురాణం చేశాడు తన ఆలోచనల్లోంచే అంటే తన సంకల్పంలోంచే ఆయా పాత్రలను ఆయా పదార్థాలను ఊహించుకొని ఆ ఊహించుకున్న పదార్థాలే సత్యం అనుకుని అలాగే దృఢపరచుకొని దాని ద్వారా సంతోషం పొందేడాకురాడు ఇవన్నీ కూడా అదేమిటి అదంతా అసంగతంగా ఉంది ఇలాంటి పదార్థాలు ఎక్కడైనా ఉంటాయా భవిష్యత్ నగరం ఎక్కడైనా ఉంటుందా గొడవలు లేని ఇళ్ళు ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన ఇస్తే వాడికి సంతోషం అవకాశం లేదు నిజంగా వస్తువులు ఎక్కడ ఉన్నాయా లేనేలేవు లేకపోయినా వాడు ఉన్నట్టుగానే ఊహించేసుకున్నాడు ఒక గొడవలు ఇల్లు ఒక పుట్టబోయే నగరం దాంట్లో ఇట్లా నదులు అన్నీ ఊహించేసుకున్నాడు నీళ్లు లేని నదులు ఇవన్నీ ఈ ఊహించుకున్నాడు అని వాడికి అర్థమేమిటి లేని వస్తువుల్ని వాడు తన యొక్క సంకల్ప బలంచే తన మనస్సునే సృష్టి చేసుకుని అవి సత్యమైనవే అని దృఢంగా విశ్వసించి తద్వారా ఆ కథన ఆనందించాడు ఈ కథలాగానే ఈ ప్రపంచమంతా కూడా సంకల్ప మాత్రమే అంతకన్నా అధికంగా ఏమీ లేదు ఇది సత్యం ఈ సంకల్పాన్ని సమూలంగా తొలగిస్తే ఈ ప్రపంచమే లేదు ప్రపంచం లేకపోతే బంధాలే లేవు మోక్షము లేదు బంధం లేకపోతే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది తాడు మీద కనిపించే పాము ఉంది అలాగే ఒక మాంచి పొలంలో ఉన్నటువంటి చెట్టు మొదలను చూసి వాడు దొంగ అనుకున్నాడు దొంగను చూసి దొంగ అనుకున్నాడు అంటూ ఇలాంటి ఈ మిథ్యా పదార్థాలనయే ఇవన్నీ కంటికి కనిపిస్తూ ఉంటాయి మనస్సుకి స్ఫురిస్తూ ఉంటాయి నిజమే కాని వాటికి నిర్మాణ క్రమం ఏదైనా ఉంటుందా ఉండదు కదా మనస్సు వల్ల పుట్టే ప్రపంచం యొక్క సృష్టి క్రమం కూడా అటువంటిదే నిజానికి దాని నిర్మాణక్రమం ఏమి లేదు లేకపోయినా ఈ బాలకాఖ్యాయకి కల్పన చేసినట్టుగా కల్పన చేసి చెబుతూ ఎందుకు అర్థం కావడం కోసం కనుక రామ సృష్టి ప్రక్రియల మీద దృష్టి వదిలేసి మనస్సు మొత్తాన్ని తొలగించుకునే ప్రయత్నం మనోనాశం కోసం ప్రయత్నం ఈ మనోనాశం చేసుకోమని నీకు ఎందుకు చెబుతున్నానంటే మనస్సే సంసారం మనస్సే త్రిపుటి మనస్సే ప్రపంచం ఏమిటి మట్టే కుండ అన్నట్టుగా ఈ మనస్సే ప్రపంచం ఈ మనస్సే ఒక ఇంద్రజాలం ఒక గారడి ఇది ఇది బాగా అర్థం కావాలి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నామంటే ఇది నమ్మబుద్ధి కాదు తార్కికంగా అంగీకరించినా కూడా ఇంటెలెక్చువల్గా అంగీకరించినా కూడా దీన్ని ఒప్పుబుద్ధి కాదు ఎందుకని అనుభవం భిన్నంగా ఉన్నట్టుగా ఒక భ్రాంతి కలుగుతూ ఉంటుంది ఇదే మనస్సు చేసే ఇంద్రజాలం ఈ మనస్సే ఇంద్రజాలము ఇదే గారడి అని మనకు బాగా అర్థమయ్యేందుకోసం ఓ రామా నీకు కథ చెబుతాను విను అంటున్నాడు లవణోపాఖ్యానమని ఇంద్రజాలోపాఖ్యానం ఈ గ్రంథంలో పేరు పెట్టారు ఇంద్రజాలం అంటే గారడీ అర్థం గారడి కథ గనక ఇంద్రజాలోపాఖ్యానం లవణ మహారాజు గారి కథ కనుక లవణోపాఖ్యానం అని పేరు పెట్టారు కథ ఏమిటంటే పూర్వం ఉత్తర పాండవ రాజ్యం అని రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని లవణుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన నిండు సభలో కూర్చుని ఉండగా మంచి ఆర్పాటంగా అలంకారం చేస్తున్నటువంటి ఒక ఐంద్రజాలికుడు సభలోకి ప్రవేశించాడు ఐంద్రజాలికుడు అంటే గారిడీ వాడు సభలోకి వచ్చాడు అతను వస్తూనే తన చేతిలో ఉన్నటువంటి నెమలి పింఛం కట్టను ఇటు వాటి ఊపేశాడు అలా ఎందుకు ఊపాడో ఎవరికి తెలియదు వాళ్ళ ఊపుతూ ఉండగానే ఇంతలో ఆ సభలోకి ఒక పంచకళ్యాణి గుర్రాన్ని వెంట ఒక అశ్వపాలకుడు ప్రవేశించాడు ఆ గుర్రాన్ని చూసేసరికి సభలో ఉన్నటువంటి వీరులందరికీ కూడా ఆహా ఏం బాగుందిరా గుర్రం ఇది నాకు దొరికితే బావుండు ఇది నాకు దొరికితే బాగుండు అని ఆశ పుట్టసాగింది ఈ రోజుల్లో కార్లు చూస్తే ధనవంతులంతా ఎట్లా అయితే ఆశపడుతూ ఉంటారో ఆ రోజుల్లో గుర్రాలను చూస్తే వీరులంతా అలా ఆశపడుతూ ఉండేవాడు గుర్రపు స్వారీ చేసేవాడికి గుర్రం యొక్క సత్తా తెలుస్తుంది వాళ్ళంతా వీర్లు గనక ఆ గుర్రాన్ని చూసేసరికి దాని యొక్క లక్షణాలని చూసేసరికి వాళ్ళందరికీ ఆశ పుట్టింది ఇంతలో ఆ అశ్వాలకుడు రాజుగారికి నమస్కారం చేసి మహారాజా తమకు సామంతుడైనటువంటి మాళవరాజు గారు ఈ గుర్రాన్ని తమకు కానుకగా పంపించాడు తమబోటి మహావీరులు ఒక్కసారి ఎక్కి దీన్ని స్వారీ చేస్తే దీని సత్తా ఏమిటో దీని విశేషం ఏమిటో మీకు తెలుస్తుంది అన్నాడు ఈ మాట అన్నవాడేవాడు అశ్వపాలకుడు వీడిలా అంటూ ఉండగానే ఆ పక్కనే ఉన్నటువంటి గారడీ వాడున్నాడే ఐంద్రజాలికుడు వాడు ఈ గుర్రం యొక్క సాముద్రిక లక్షణాలన్నింటినీ కూడా ఒకటోడిగా చెప్పి తెగమెచ్చుకొని మహారాజా మీలాంటి ఇలాంటి గుర్రం మీద తక్షణం స్వారీ చేసి తీరవలసిందే ఇంకా ఆలస్యం చేయకూడదు అని ఒకటే అసలే రాజుగారికి నోరూరుతోంది ఈ గుర్రాన్ని చూసిన కొద్దీ దానికి తోడు ఈ ఐంద్రజాలికుడు దాని ఒకడే మెచ్చుకుని దానిలో ఉన్నటువంటి సాముద్రిక విశేషాలన్నీ తెగపొగడేస్తున్నాడు దాంతో ఇక రాజుగారికి ఉబలాటం పెరిగిపోయి ఆ గుర్రం మీద స్వారీ చేయాలనే త మించి లేవబోయాడు అంతే ఇలా ఉన్నవాడు లేవబోయాడు అంతే ఇంతలో ఏం జరిగిందో ఏమిటో గానీ లేవబోయిన రాజుగారు అట్లాగే బిగిసిపోయాడు ఆయనకి స్పృహ ఉన్నట్టుగా లేదు చూస్తే సభలో ఉన్న వాళ్ళందరికీ రాజుగారు బిగిసిపోయాడని తెలుస్తూనే ఉంది మంత్రులకి సేనాపతులకి ఇంకా స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఒక దుఃఖం ముంచుకొస్తోంది ఇదేమి ట్రైట్లో అయినా అదేం చిత్రమో వాళ్ళెవరూ కూడా నోరు మెదప వాళ్ళ బుర్రలు కూడా పూర్తిగా పనిచేయడం లేదు ఒక విషయం తెలుస్తోంది మాట్లాడలేకపోతున్నారు బుర్ర పని చేయనట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి ఇలా రాజుగారు సభాసదులు కూడా ఒక రకమైనటువంటి స్తబ్ద స్థితిలో ఉండగా నాలుగు గడియల కాలం నడిచిపోయింది నాలుగు గడియలు అంటే సుమారుగా ఇప్పటి లెక్కల్లో ఒక గంట ముప్పై నిమిషాలు ప్రాంతాల్లో ఉంటుంది అంతకాలం అంటే సుమారుగా గంటన్న వేసుకోండి గడిచిపోయి ఇలా నాలుగు గడియలు గడిచిపోయేసరికి రాజుగారికి మామూలు స్పృహ వచ్చింది కానీ ఆయన మత్తుగా ఉన్నాడు ఆ మత్తుగానే సింహాసనం మించి కొంచెం కదలబోయి కిందికి తూలి పడబోయాడు అయితే అదృష్టవశాత్తు పక్కన ఉన్నటువంటి అంగరక్షకులు ముందుగా తేరుకొని రాజుగారు పడిపోకుండా సడుకును పట్టుకున్నారు అప్పటికి రాజుగారు కొంచెం కొంచెం తేరుకొని సింహాసనంలో సర్దుకొని కూర్చొని దీనంగా మాట్లాడటం మొదలెట్టాడు ఏమిటి ఈ సభ ఏమిటి ఈ జనం ఏమిటి నేనిప్పుడు ఎక్కడున్నాను అంటున్నాడు ఆయన దీనంగా దీనంగా రాజులాగా దర్జాగా మాట్లాడలా దీనంగా మాట్లాడుతున్నాడు మంత్రులకు ఎప్పటికి కొంచెం తేరుకోవడం జరిగింది వాళ్ళు తేరుకొని రాజుగారి దీనత్వాన్ని చూసి ఆశ్చర్యపడి ఆయన్ని ఇలా మెల్లిగా ఓదార్చసాగారు వాళ్ళు అంటున్నారు మహారాజా మీకేమైందోనని మేము చాలా భయపడ్డామండి దేవుడు దయవల్ల మీరు హాయిగా ఉన్నారు మీకేమిటి ఈ మత్తేమిటి ఈ మరుపు ఈ దీనత్వం ఏమిటి మీ పోటి వీర్లకు ఇలాంటి తొట్టుపాటు తగునా తగదండి కొంచెం నిబ్బరంగా ఉండండి కొంచెం ప్రశాంతంగా ఉండండి అని వాళ్ళు మెలిమెల్లిగా ఓదార్చారు సభలో అప్పటికి మహారాజు గారికి మత్తు పూర్తిగా దిగిపోయి తేరుకొని బాగా విశాలంగా నవ్వుతూ అభినందనపూర్వకంగా ఆ గారడీవాడి చూసి ఇలా అంటున్నాడు సహభాష్ ఐంద్రజాలిక సహభాష్ అద్భుతమైన మా ఆశక్తులు సంపాదించావు ఎవరికి లొంగని మనోబలం ఉందేని అందరూ మమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు అలాంటి మమ్మల్నే నువ్వు సంవోహనంలో పడేశావు ఆపదల్లో ముంచి దీనత్వం పాలు చేశావు అని ఆ ఐంద్రజాలకుణ్ణి ఆ రాజుగారు మెచ్చుకుని మళ్ళీ ఒకసారి సభాసదుల వైపు తిరిగి ఇలా అంటున్నాడు సభాసదులారా పూర్వం ఒకప్పుడు దేవదానం యుద్ధంలో బలిచక్రవర్తి దేవేంద్రుణ్ణి బంధించి తీసుకుపోయాడు అలా తీసుకుపోతుంటే ఆ దారిలో దేవేంద్రుడు తన ఐంద్రజాలిక శక్తులతో కొంత మాయా సైన్యాన్ని సృష్టి చేసి బలిచక్రవర్తిని కంగారు పెట్టేశాడు అప్పుడు బలిచక్రవర్తి ఆ సమూహంలో పడిపోయి తనకేదో ఆపద ఉంచుకు ఆలోచన చేసి ఈ ఆపద నుంచి తనను గట్టెక్కించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు బ్రహ్మదేవుడు మంత్రాధీనుడు కదా అక్కడ ప్రత్యక్షం అదామని వస్తున్నాడు అలా ప్రత్యక్షం సరికి దేవేంద్రుడు సూక్ష్మ రూపంలో ఆయనకు అడ్డం నా కంప పొంచకండి మహాప్రభో అని లవోదివమని ఆయన కాళ్ళ మీద పడ్డాడు బ్రహ్మదేవుడికి ఏమి చేయాలో పాలు పోలేదు ఇటేమో మంత్రోపాసన చేస్తూ బలి చక్రవర్తి పిలుస్తున్నాడు దేవేంద్రుడు మన పార్టీ వాడు వచ్చి అవండి నేనేదో మాయా పన్నాగం చేసుకుంటున్నాను మీరు అడ్డం పడపోకండి అంటున్నాడు ఏం చేయాలో పాలుపోక అలాగే నిలబడిపోయి దేవేంద్రుడి యొక్క మాయా సృష్టివైపు వెర్రి చూపులు చూస్తూ ఒక క్షణం పాటు అలా కాల గడిపేసేట బ్రహ్మదేవుడు అంతటివాడు ఇంద్రజాల శక్తులకు అటువంటి శక్తి ఉంది ఓ సభాసుదులారా ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది అది మా పరిస్థితి అన్నాడు రాజుగారు రాజుగారు ఆ విధంగా అనేసరికి సభికులందరికీ కూడా ఆదుర్ద తగ్గిపోయి ఉత్సాహం పెరిగిపోయి ఏమైంది ఏమైంది మీరేమేమి చూశారు చెప్పండి చెప్పండి అంటూ రాజుగారిని ఒకటే బలవంతం పెట్టించారు రాజుగారు గొంతు సవరించుకొని తన కథ ప్రారంభించాడు ఆయన చెబుతున్నాడు ఓ సభకులో ఈ సభలోకి ఈ ఐంద్రజాలికుడు ఈ గుర్రము రావడం మీరు చూశారుగా ఇతన్ని నెమలిపించని అంతే ఆ తరువాత ఈ సభ ఈ నాకు అసలు గుర్తీ లేదు నేనేమో ఆ గుర్రం మీద మోజుబడి వీరావేశంతో స్వారీ చేస్తూ ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడ చాలా క్రూర జంతువులు కనిపించాయి అవి కనిపించేసరికి గుర్రం ఎలాంటి సమర్థమైన గుర్రం చేతిలో ఉంది చేతిలోనే ఉన్నా సమర్థవంతమైన గుర్రం ఉంది ఎదురుకుండా ఘోరమైనటువంటి క్రూరగాలు కనిపిస్తున్నాయి దాంతో నాలో ఉన్నటువంటి వేట ఉత్సాహం వేట తమకం ఒక్కసారి పెరిగిపోయింది అక్కడి వేటమత్తులో పడిపోయాను ఎంతవరకు ఆ వేటమత్తులో పడ్డానంటే చివరికి ఆ గుర్రం పరిగెత్తలేక నా చేతులు కదలక సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి వచ్చింది ఆ దశ వచ్చేదాకా నా వేట మత్తు కిందికి దిగనేలేదు అదేమో మండు వేసవి మిట్ట మధ్యాహ్నం చెవులు గింగులెత్తే వడగాలులు నాలిక మెలికలు తిరిగే దాహం నడవలేక నడవలేక కాళ్ళీడిస్తున్న గుర్రం ఇది అప్పుడు పరిస్థితి ఈ దశలో నీళ్ల కోసం వెతుక్కుంటూ దాహం తీర్చుకోవాలని ఇటు అటు తిరుగుతున్నా ఆ తిరగడంలో ఒకచోట ఒక పెద్ద చెట్టు దాని కొమ్మల కింద నుంచి వెళుతోంది గుర్రం అలా వెళుతుంటే ఆ పైన ఉన్నటువంటి అడవి తీగలు నా గొంతుకు పట్టుకున్నాయి నేను గాలిలో వేళ్లాడుతున్నా నా బరువు తగ్గేటప్పటికీ ఈ గుర్రానికి అంత శక్తి వచ్చిందో ఏమిటో మరి ఏం జరిగిందో అది వెరుపల్లే ఒక దూకు దూకేసింది మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది నాకు కనిపించరా ఇక కనిపించరా అంతేది ఆ తీగలు ఒకటి గొంత ఉరు జుట్టుకున్నాయి నేను ఆకాశంలో వేళ్లాడుతున్నా అయిపోయింది రా బాబు ఈ ఉరితో ఇక్కడ నాకు ప్రాణాలు పోతున్నాయి ఉరి తీసినట్టు అయిపోయింది నా పరిస్థితి అనుకుంటున్నా నేను కానీ ఇంతలో నా బరువుకి ఆ తీగలు తెగిపోయినాయి దేవుడి దయ వల్ల ఆ తీగలు తెగిపోవడం వల్ల నేను కింద పడ్డా అంత ఎత్తు నుంచి కింద పడేపటికి నాకు పెద్ద దెబ్బ తగిలింది అసలే నీరసంగా ఉన్నానేమో ఆ దెబ్బకి నిద్ర వచ్చేసింది ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను ఎంతసేపు నిద్రపోయానో నాకే తెలీదు మెలకు వచ్చేసరికి చీకటి ముదురుతోంది అప్పటికే భయంకర అరణ్యం ఒంటరి జీవిని నేను ఎక్కడున్నానో నాకే తెలీదు పొద్దునుంచి స్నానం లేదు పూజ లేదు నాలిక తడుపుకునేందుకు నీటి చుక్కైనా లేదు దీనికి తోడు భయంకరమైన చీకటి ఏమి చేయాలో తెలియక ఎలాగో ఊపి తెచ్చుకుని ఆ చీకటిలోనే తణువుకుని పక్కనే ఒక పెద్ద చెట్టు తొర్ర కనిపిస్తే ఆ తొర్రలో దూరి ఆ రాత్రి అంతా గడిపా భయంకరమైన పులులు సింహాలు తింటాయేమనే భయంతో ఎలా నాకే తెలీదు తెల్లవారింది మొత్తానికి ఆ రాత్రి చల్లదానికి దాహం కొంచెం తగ్గింది నీరసం మాత్రం పెరిగిపోయింది ఏం చెయ్యాలో తెలియక ఎక్కడైనా చెట్ల మీద పళ్ళు దొరుకుతాయేమో అని ఆశగా వెతుక్కుంటూ కాళ్ళు అలాగే తిరుగుతున్నాను అది వేసవి కాలం ప్రారంభం రోజులు చెట్లకి పిందెలేగాని ఎక్కడా పళ్ళు లేవు ఆ కీ కారణ్యంలో నరసంచారమే లేదు ఇహనా ప్రాణాలు ఎక్కువసేపు ఉండవురా బాబు అనిపించింది అలా అనుకుంటూ ఎలాగో ఒళ్ళు ఇడ్చుకుంటూ నడుస్తూ నడుస్తూ ఉండగా దూరంలో ఒక మెరుపు లాంటి బోయపిల్ల కనిపించింది దాని చేతిలో అన్నపు కొండ కనిపిస్తోంది అది నా అది నడుస్తూ నడుస్తూనే ఆ కుండలో చేపెట్టి తీసుకు తింటోంది అలా ఎంగిలి తినేటటువంటి ఆ ఎంగిలి అన్నం మీదే నాకు ఆశ పుట్టింది ఇంతవరకు జన్మలో ముష్టెత్తరం అలవటలేదు కానీ ఆకలి బలం ఆకలిని మించిన బలవంతుడు ఎవరున్నారు ముష్టత్తాలను కోరిక పుట్టింది అరవాలనిపించింది కానీ అరిచందుకు ఓపిక లేక నోట మాట పెగలక ఎలాగో దాని దారికి అడ్డంగా వెళ్ళి దోషిలోకి వెచ్చం పెట్టమని ప్రార్థించాను ఆ బోయదాన్ని జై గురుదత్త